పరిశుద్ధి పరిశుధిర పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరులోకపు తండ్రి హేసయ్య నినామానికి వందనాలు స్థుతిని స్తోత్రాలు ప్రభా అయా ఇంతవరకు ప్రభా కాచి కాపాడి ప్రభా సజీవులెక్క నీకెంతో వందనాలు ఈ ఉదయాన్ని మాకిచ్చి ప్రభా అయా మీ పాల సన్నిధిని ప్రభా చిన్న మందగా చేరు కూర్చోడానికి మాకెంతో ఆధిక్యతను చేరుతా వందనాలు ప్రభా ఇదిగో మరి ఈ ప్రార్థన ప్రభా ప్రార్థనతో ప్రారంభించుకోవచ్చుండగా ప్రభా మీరు పాటల్లోనూ ప్రార్థనలోను ప్రార్థనా అంశాల్లోనూ ప్రతి విషయంలోనూ మీరు సహాయకులుగా ఉండండి తండ్రి తండ్రి మీరు నడిపించు ప్రభా మీ నామ మహిమార్థమైన ప్రభా అయ్యా దీని ఉంచులాగా మీరు దీవించమని ప్రార్థించున్నాం ప్రభావ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం తీసుకోనండి ప్రభా రాలేని వారికి ఇంకో అవకాశాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా ప్రార్థనా ప్రతి అంశం పైన ప్రభ మీరు ఆ అనుగ్రహించమని ప్రార్థించు తండ్రి ముఖ్యంగా తండ్రి ఈ రోజు ఆ ఆ చనిపోయినటువంటి ఆ ఎవరైనా సార్ వాళ్ళ మదర్ గురించి ప్రభా ఆ కుటుంబం గురించి ప్రార్థించదరణగా ఆ కుటుంబాన్ని కూడా ఆదరించమని తండ్రి ఆ కుటుంబానికి ప్రభావిని నడిపించమని తండ్రి ఈ మనవలన్నీ మీ రాజ్యంలో చేసుకుని ప్రచారం రచమని ఏసైనామో అడిగి వడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రాణప్రియుడా విరిగి నలి గి నాత్మా తోను హృదయా పూర్వా రాధనా సత్యముగా విరిగి నలి గిలాత్మా తోను హృదయా పూర్వాక రాధనా సత్యముగా అద్భుత కరుణ ఆలోచనా ఆత్మీయ సమా దానా ప్రభు అద్భుత కరుణ ఆలోచనా ఆత్మీ ఆశ్చర్య సమా దానా ప్రభువా బవంతుడా బహప్రియడా మనోహరుడా మహిరాజా సూతి ఛేదన్ బలవంతు బహు ప్రియుడా మనోహరుడా మహారాజా నా ప్రాణ పియుడా అర్పితు హృదయార్పణ విరిగి నరిగి నా ఆత్మాతోనూ హృదయా పూర్వ రాధనా సత్యముగ विमोचन गान मूलतो सौंदर्य प्रेम स्तुतुलतो विमोचन गान मूलतो सौंदर्य प्रेम स्तुतुलतो नमस्कारिंची आरादिनच har singh cone paade dunu na prabhu va namaskarinchhi aradinchhi har singh cone paade dunu na prabhu va నా యుడా అర్పి హృదయాత్నా గిరిగేనా హృదయా పూర్వా రాధనా సత్యముగ గర్భమునా పూర్తి నీ దళీ కరుణి పకాతల్లి మరచునా గర్బామునా కరుణి పకాతల్లి మరచునా మరచీ నీ నీవన్నడు మరువా విడవా ఎడబాయూ కరుణారజ marachinea jani ni venaduru maruva u vidavau yadavayau కరుణారాజ నా ప్రాణ పిలా గీసు రాజ అర్పి హృదయాపరిగి హృదయా పూర్వ రాధన తో సత్యాగ సత్యముగ సత్యముగ నేను మొదటి ప్రశ్నలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయ నుంచి ఒక వాక్యాన్ని గమనించాలని పెట్టిన ఫిఫ్త్ చాప్టర్ మొదటి వర్షం నుంచి చివరిగా టెన్త్ వరకు పోతే అంతవరకు గమనిస్తాను మొదటి ప్రశ్న పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటి ఒకటి నుంచి మెట్టుకు సహోదర్ ద్వారా మేము ద్రవ్య ద్వారా మీకు ఆజ్ఞను మీరెలుగు దొరుకుతాయి కాబట్టి తెసలోనికా సంఘానికి ఆయన ఒకటి చెప్తున్నాడు నేను ఆల్రెడీ మీకు ఒక ఆజ్ఞ ఇచ్చినను అది మీ తెలుసు అది ఏం ఆజ్ఞ అనేది తెలవాలా కదా బైబుల్లో కృతజ్ఞ పుస్తకాలలో తెసలోనిక సంఘం చాలా ఫాస్ట్ సంఘం ఇట్ల పిల్ల వాక్యంలో దూ చాలా ఫాస్ట్ గా వెళుతున్నాడు తక్కిన సంఘాల కంటే ఇది గ్రీస్ దేశంలో ఉండేది ఇప్పుడు కూడా ఉంది తెసలోనికా అక్కడ విపరీతమైన చర్చలు ఉంటాయి ఇప్పుడు ఏంది ఆజ్ఞ అనేది మీరు తెలుసుకోవాలి కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచనలో మా వలన నేర్చుకునే మీరు నడుచుకొని చిన్నారు అది ఆజ్ఞ ఏంటంటే ఆ దేవుణ్ణి సంతోషపరచబడము ఎట్లా సంతోషపరచాలా మనం సాధారణంగా మనము మన ప్రార్థన జీవితం ఎత్తుకుంటే అంటే మనమే సంతోషం పొందుకోవాలా ప్రభు నుంచి సమాధానం పొందుకోవాలా అని మనము ప్రా ఉంటాం కానీ ఇక్కడ ఆర్థిక ఏముంటుందంటే దేవుణ్ణి ఎట్లా మనం సంతోషపరచాల తర్వాత అది మనం నేర్చుకోవాలంటాడు మా వల్ల నేర్చుకున్న ప్రకారం మీరు నడుచుకుని చున్నారు కాబట్టి ఎట్లా సంతోషపరచాలా అనేది నేర్చుకోవాలంటారు ఏవో జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రాబ్లం ఏంటంటే ఎన్ని వాక్యాలు విన్నా వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగదు ఎందుకంటే వీళ్ళు వీటిని పాటించరు విన్న వాక్యాన్ని పాటించాలా ఇప్పుడు ఉదాహరణకి రేడియో రిపేరింగ్ కోర్స్ చేస్తాం సిక్స్ మంత్స్ ఉంటుందా రేడియో రిపేరింగ్ పంచుకుంటా ఒకటి ఉంటుంది శ్రామిక విద్యాపీఠని అక్కడ ఫ్రీగా నేర్చుతారు ఇది ఇవన్నీ తిల్స్ హౌ రిపేర్ రేడియో హౌ టు రిపేర్ టెలివిజన్ తర్వాత హౌ టు కార్పెంటరీ హౌ టువింగ్ ఇట్లాంటివన్నీ కుర్తు మెషిన్ ఎట్లా నేర్చుకోవాలా కార్పెంటరీ పని ఎట్లా దాని తర్వాత రేడియో టీవీ ఇవన్నీ ఎట్లా రిచర్ చేయాలి ఇవి వాళ్ళు ఫ్రీగా నేర్పుతారు గవర్నమెంట్ ఆఫీస్ శ్రామిక విద్యార్థు అక్కడ కానీ అయితే అక్కడ పోతే వాళ్ళే ఫ్రీగా అడ్మిషన్ ఇచ్చి ఫ్రీగా కోర్స్ ట్రైనింగ్ ఇచ్చి ఫ్రీగా సర్టిఫికేట్ ఇచ్చి వాళ్లే ఉద్యోగులు ఇప్పిస్తారు ఎంతమంది హెల్ప్ చెప్పండి మన గ్రూప్ లో ప్రాబ్లమ్ ఎవ్వరూ మీ జ్ఞానం వర్ధలుస్తలేరు మా ప్రజలు ఎందుకు నశించారు వచ్చే అక్కడ అడగలేదు జ్ఞానం లేక నశించిపోతున్నారు ఇవన్నీ నాలెడ్జ్ లేకపోతే నాలెడ్జ్ దొరుకుతాయి కదా మీకు విడదలగలిగేది సమస్య నుంచి కాబట్టి నేర్చుకోవాలా అన్న తపన ఉండాలనేది ఇక్కడ వాక్యం చేసి వ్యాఖ్యలు చేస్తుంది మీకు నేర్చు నేర్చుకున్న ప్రకారం అట్లేదు ఇప్పుడు రేడియో టీవీ నేను బాగా చదివి నేర్చుకుంటా మళ్ళీ అమలు పరచకపోతే నా ఇంట్లో రేడియో నేనే రిపేర్ చేసుకోవాలా నా టీవీ జరిగిపోతే నేనే రిపేర్ చేసుకోవాలా అట్లుందా ఈరోజు ప్రపంచం అట్లుంది ఉదాహరణకి ఇప్పుడు అందరు టెన్త్ క్లాస్ పాస్ ఇస్తారు వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ట్యూషన్ ఎందుకు పంపిస్తారు ప్రతి కుటుంబంలో చూస్తాను కదా ప్రతి తల్లి ప్రతి తండ్రి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళే కదా వాళ్ళ పిల్లల్ని స్కూల్ కి పంపించిన వాళ్ళు వాళ్ళు టెన్త్ క్లాస్ పాస్ అయిన తల్లిదండ్రులు మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళ పిల్లలకి ఎందుకు ట్యూషన్ ఇవ్వలేదు మళ్ళా వాళ్ళ ట్యూషన్ షాప్ కి పోయి అక్కడ కిరాయి పైసలు కట్టి నెలకింత మూడు వేలు నాలుగు వేలు ఎందుకు అంటే ప్రాబ్లము ప్రాక్టీస్ చెయ్యండి ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా నువ్వు ప్రాక్టీస్ చేస్తే నువ్వు పర్ఫెక్ట్ అవుతావు సంపూర్ణ అవటంక సాగిపోదాం అంటే అర్థం ఏంటి సంపూర్ణంగా పర్ఫెక్ట్ కావాలంటే ఏం చేయాలా సాగిపోవాలా సరిపడమేది పాటించాలా పాటించకపోవడం వలన ఎవరికి సంపూర్తిని ఎగలేకపోతారు అది దేవుడికి కూడా బాధాకరంగా ఉండేది నువ్వు దేవుణ్ణి ఎంత సంతోషపరచగవు నువ్వు పాటించకపోతే సంతోషపరచలేవుతాడు నీ సమస్య నుంచి నువ్వు విడుదల పొందాలా నీ కొత్త తన పని విడుదల పొందుతా ఆయనకి నేను సంతోషం రాదు నువ్వు ఆయన సహాయం తీసుకొని ఆయన ఆలోచనలు తీసుకొని ఆయన వాక్యం పాటించి నువ్వు విజయం విజయం పొందుతాయి నీ సమస్య మీద ఆయన సంతోషిస్తాడు దేవుడు సంతోషపరిచే మార్గం ఇది ప్రాక్టీస్ ప్రతి వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాల మేడం నేను అదే ప్రయాసపడతా ఉంటానాల ఇదంతా ఈ వాక్యాన్ని నేను ఎట్లా ప్రాక్టీస్ చేయాల నేను ప్రాక్టీస్ చేసి అనుభవం చూసినాక ఇతరులే చెప్తా కాబట్టికింగ్ చేసే వాళ్ళు ప్రాక్టీస్ చేయకుండా స్పీక్ చేస్తే లొక లొక అంటే విలువ లేదన్నట్టు వాళ్ళు వచ్చారు ఒకే వాక్యంలో ఏదో ఒక కొరత ఉంటుంది అన్నట్టు ప్రతి వాక్యాన్ని మనం పాపించాలా అది మనం మీరు నేర్చుకున్న యొక్క మరణం అన్నట్టు కాబట్టి ఇక్కడ ఇంకేమట్టండి ఇంకా నడుచుకొని ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవాలని మిమ్మల్ని నేర్కొని సవ్వన వేసి మంది హెచ్చరించున్నాం అంటే ఏంటంటే మీరు ఇప్పుడు మీ సమస్యలని సమస్యలతో మీరు మాట్లాడి సమస్యల నుంచి మీరు విజయం పొందాలా సమస్య ఏ సృష్టి నీకు నా నుంచి వెళ్ళిపో అని నువ్వు మాట్లాడాల సమస్యతో మీటి శత్రువులు వాడి వాడిలో ఉన్న దురాత్మతో దురాత్మ ఆ శత్రువు వెనకాలన్న దురాత్మ ఏ కృష్ణా నీకు ఆధ్యపిస్తున్నా గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ దాన్ని జర్గించాలా దేవించిన అధికారాన్ని అటువంటి ప్రార్థన జీవితంలో అటువంటి అమలు పరిచే జీవితంలో నువ్వు అభివృద్ధి పొందాలంట ఎట్లా అంతకంతకు అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇంకా అభివృద్ధి పొందాలంట ఎట్లా అభివృద్ధి పొందాలంటే ఒక దినము నీ సేవ జీవితంలో నువ్వు విశేషమైన అర్థం కావాలి కళ్ళ ముందు కుంటి వల్లి నడవాలా గుడి వాళ్ళు కన్ను చూసి చూడాలా మళ్ళీ అటువంటి అభివృద్ధికి నువ్వు ఎదగాల అదే రీతిగా ఎటువంటి కఠినుడు మార్పుగా ఉండాలని ప్రార్థన చేస్తే అటువంటి అభివృద్ధిని ఆశపడుతున్నవా ఎక్కడన్నా పొందవా అట్లా అట్లా అంతకంతకు మీరు అభివృద్ధి పొందే పొందే వాళ్ళని నేను మిమ్మల్ని ఏర్పించినట్టు రేపు నన్ను రెచ్చరించుకున్నాను అంటు కదా సురేండి మూడవ మీరు పరిశుద్ధులు ఒకటే ఈ కండిషన్ ఏంటంటే నువ్వు నీ సమస్యతో మాట్లాడాలన్నా నీ ఉన్న వ్యక్తుల లేవు దురాత్మలతో నువ్వు గర్భించాలన్నా పరిశుద్ధంగా ఉండాలా మీ తలంపులలో మీ ప్రవర్తనలో మీ నడవడిలో మీ జీవిత విధానంలో మీ హృదయంలో అడుగడుగున తరణ జారితాల వరకు పరిశుద్ధంగానే ఉండాలి ఇతరు యొక్క మాలిన్యం ముఖ్యంగా ఇక్కడ చూడండి అక్కడే ఉండదు మీరు జాగత్వం వంటి దూరంగా ఉండితే దేవుని చిత్తం శరీరం అవుతుందా దేవుని చిత్తం జాగత్వం అంటే ఏంటి విగ్రహారం అన్నది లేక దాన్ని ఇంగ్లీష్ లో ఏంటంటే పార్నికేషన్ అండి అంటే శరీరమైన జీవితం అది వ్యభిచారం జాగత్వం అంటే వ్యభిచరం ఇంగ్లీష్ కాబట్టి అంటే ఈ లోకంలో దేన్ని ఎక్కువ ప్రేమించినా అది విధిచారం అంటాడు బైబుల్ అయితే బైబుల్ డెఫినేషన్ వేరే ఉంటుంది విధిచారం విగ్రహాలను ప్రేమించడం విధిచారం నాకైతే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించినా అది విధిచారం ఈ లోకంలో దేన్ని వేసుకొకటి ఎక్కువ ప్రేమించినా అది విధిచారం ఫార్కేషన్ అంటాను కాబట్టి మనము వాటి దూరంగా పోవాలి జానకంలో దూరంగా ఉండిటే దేవుని చిత్తం ఇక్కడ అర్థం దేవుని చిత్తం మనం పరిశుద్ధంగా జీవించడం లోక ప్రాప్తి లోకాన్ని ప్రేమించే దాంట్లో నుంచి దూరంగా దేవుని చిత్తం చూడండి కృష్ణ మీరు ప్రతి వాళ్ళు దేవుని ఎరగని సామా అభిలాష ఏంటి కాక పరిశుద్ధత ఎందున ఘనత ఎందుకు తన అది ఎరిగిటయే దేవుని చిత్తం మనం దేవుని చిత్తం దేవుని మర్మం గురించి కొన్ని నెలలకి ధ్యానిస్తున్నాం యూట్యూబ్ వీడియోస్ వల్ల కాబట్టి అవి ఎన్నో ఇందుడి ఉన్నాయి ఒక్క మర్మంలో ఎన్నో ఇందులు ఉన్నాయి కాబట్టి శరీరమైన కోరికలు సమానియాశండి కాక పరిశుభ్రయూ ఘన చేయం అంటే దేవుడు దేవుని జరపరిచే విధానం అది తన తన ధతములు అంటే నీ శరీరాన్ని నువ్వు కాపాడుకోవాలంటే నీ జీవితంలో కాపాడుకోవాలా అదే అంటే నేర్చుకోవాలా పాటించాలా నేర్చుకోవాలా పాటించాలి ఎరగడం అంటే అది తెలుసుకోవాలా పాటించాలా నేర్చుకోవాలా అది దేవుని చిత్తం ఈ విషయం ముందు ఎవడునూ అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలను ఈ రాజుగౌరు వాడుకో వాక్యం ఆరో వచనం ఈ విషయం ముందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెము ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్షిచ్చిన ప్రకారం ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండ చేయవాడు కాబట్టి శిక్ష డబ్బులుంటది అంటున్నాడు నీ సహోదరునికి నువ్వు మోసం చేస్తుంది అది ఈ వాడినప్పుడు నీ సహోదరుడు మార్తాడు కదా నువ్వు చెప్పినప్పుడు మాత్రం సరే నీ వీరికి పరిగెండా రాకుండా ఉండాలంటే నువ్వు మోసం చేయదు బ్రదర్ వాక్యం చెప్తుంది నేను కాదు అన్నప్పుడు మంచి మారుతుంది వాడి దృఢంగా దయ్యము వాడిని ఎంచు పెట్టి పరిగెత్తిపోతుంది ఎందుకంటే వాక్యం వాడినప్పుడే రెండంటి వాడిగల పెడదావు కాబట్టి అది దురాత్మ పారిపోతుంది అన్నట్టు మనం ప్రభుకి ఈ విషయం ఎవరినూ అతిక్రమించి తన సహోదరుడికి మోసము చేయకుండా వలెను ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ప్రకారము ప్రభు వీటన్నిటి విషయమై ప్రతిబంధన చేయవాడు మనం చెప్పాల బ్రదర్స్ కి సిస్టర్స్ కి వాడి మీద భయంకరమైన శిక్ష నువ్వు నీ వల్లనే వస్తుంది నువ్వు చెప్పకపోవడం అందులో నువ్వు కూడా బాధితున్నవే నువ్వు కూడా బాధితురాలు ఎందుకు దేవుడు మనల్ని పిలిచి ఈ లోకంలో చేయండి వచ్చినా పరిశుద్ధులు అవటకే దేవుడు మనల్ని పిలిచాడు కానీ అపవిత్రంగా ఉండటకు పిలవలేదు పవిత్రత అంటే ఇందరు జీవితం కా అవన్నీ గుణగణాలు మోసం చేసే గుణగణము కామాభిలాష దాని తర్వాత విగ్రహాలు ఈ లోకంలో దేన్ని ప్రేమించిన విగ్రహాలే ఇవన్నీ అపవిత్రమైన జీవితం అందులో నుంచి మనల్ని పిలిచేది దేవుడు బయటికి పరిశుద్ధంగా ఉండడానికి కానీ అపవిత్రు కదా కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ ప్రాక్టీస్ ఏం ప్రాక్టీస్ చేయాలి ఏం ఆచరించాలి కాబట్టి ఉపేక్షించేవాడు మనుషుని ఉపేక్షించాడు మీకు తన పరిశుద్ధాత్మను అనుసరించిన దేవుల్ని ఉపేక్షించుతున్నాడు కాబట్టి పాటించుకుండి అపవిత్రంగా జీవించేవాడు దేవుల్ని విచ్చిపెడతా కాబట్టి తెలుగు అవసరం సహోదర ప్రేమ గురించి మీకు వ్రాయా పర్లేదు మీరు ఒకరినొక్కడు ప్రేమించే దేవుని చేతనే సేర్పడి నేర్పబడితేరి నేర్పబడితేరి నేర్చుకుందాం మనం దేవునించి నేర్చుకుందాం అంటున్నాడు బ్రదర్ ప్రేమ చాలా ఇంపార్టెంట్ అదే పదాని బ్రదర్ కానీ ఎంతకాలం మీద ఉండాలా తెగించుకోవాలా ఉండద్దా అనేది ఒక ప్రశ్న మనము మన గ్రూప్ ఒక బ్రదర్ ఉండేవాడు ఒక రెండు సంవత్సరాల క్రితం మన నుంచి విడిపోయింది వన్ ఇయర్ వెయిట్ చేసి బ్రదర్ గురించి తిరిగి వస్తాడని ఒక ఆయన మారలే మారకపోతే అయితే ఇక్కడ వాక్యాన్ని ఏం చూస్తున్నాం అంటే మనము మనం సహోదరుల ప్రేమిస్తాం గురించి ఏమంటే మనము అది నేర్చుకుందాం సహోదరుని ప్రేమించడం ఎంతకాలం ప్రేమిస్తామంటే నేను వన్ ఇయర్ భరించిన ఈ రోజు కూడా తిరిగి వస్తాడమ్మో అనేది చూస్తున్నాం వస్తే స్వీకరిస్తాను నేను ఎక్కువ తృంగీభరించాను ఆయన గురించి ఎప్పుడు విక్రేమ కూడా చెప్పలేదు రోజు ఆయనను ఎటువంటి ఆత్మ పిలుస్తుందో ఆ ప్రతి మనుషులు మనము ఆత్మలోనే ఎరగాలనే జ్ఞాపకం చేశాడు కాబట్టి నేను ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాయి కదా కాబట్టి ఇక్కడ మరికొన్ని విషయాలు అన్ని కొన్ని కొంచెం క్లుప్తంగా పంచుకొని వాక్యాన్ని ముగించుకుంటాను ఇవి మనం పాటిస్తూనే గాని మనము ఆయన బిడల ఆయన వాక్యాన్ని పాటించకుండా ఆయన బిడలే లెక్క కూడా కాలేదు ఏ రీతి కూడా కాలేదు ఏం ప్రచరిస్తుంది ఒక టచ్ మరోసారి అలాగుణి విషయాలు చెప్తున్నాడు మాసిధోనియా అనే మాసిధోనియా అంటే మీకు తెలుసా ఎవరికన్నా అది ఎక్కడ ఉండే స్థలం మాసిధోని అనే స్థలం నుంచి అలెగ్జాండర్ అనే గొప్ప రాజు బయలుదేరిండ మూడు వందల సంవత్సరాల క్రితం వేసే పుట్టక ముందే అలెగ్జాండర్ అని దానియోడు గ్రంథంలో ప్రవచనాలుంటాయి ఆయనకు సంబంధించినవి ఎక్కడన్నా అవకాశం ఉంటే నేను మీకు ప్రవచనము దానియో నుండి ఎప్పుడో అలెగ్జాండర్ అనే గొప్ప రాజు వస్తాడు ప్రపంచానికి జరగాలని దాని తర్వాత రోమీలు వేస్తారు వాళ్ళు ప్రపంచానికి దాని తర్వాత మన ప్రభు రాజ్యం ఆరంభమవుతుంది కానీ కూడా దానియలు ప్రవేశంలో మనం చూస్తామన్నట్టు ఆశ్చర్యంగా ఉంటాయి అది మీ అవి ధ్యానించాలంటే ఎన్ని గంటలు సమయం గడిచినా అది దాని విరక్తి రాదన్నట్టు ఇంకా ఏదో కొత్త కొత్తై బయలుపరుస్తూనే ఉంటాడు దేవుడి ధ్యానిస్తామంటే కాబట్టి మాసి ఉన్న సహోదరులని మీరు ప్రేమించున్నారు సహోదరు మరీ ఎక్కువగా అభివృద్ధి పొంది నొందిచుండవాలని సంగతి వారి మర్యాదగా నడుచుకోవచ్చు మీ కేవలేకుండా నేను మీకు ఆదేశించిన ప్రకారం మీరు పరుణ జోలికి పోక ఇప్పుడు మీరు పరుణ జోలికి పోక మీ సొంత కార్యము జరుపుకుంటే మీ చేతులతో పని చేయట ఎందున ఆశ కలిగి ఉండవల్లనేది మేము హెచ్చరించుతున్నాము ఈ విషయాన్ని మీకు సారి మా చాలా జాగ్రత్తగా మీరు ధ్యానించండి మీ సొంత మీ చేతి పిల్లలలో మీ సొంత కార్యం జరుపుతా ఎందున జరుపుకుంటే ఎందును మీ చేతులతో పని చేయట ఆశ కలిగి ఇది సీక్రెట్ అన్నట్టు నువ్వు అభివృద్ధి ఇప్పుడు ఈ లోకంలో ఆ మనుషులు విపరీతంగా డబ్బులు మనకు తెలిసి కయ్యని జీవితం గురించి కయ్యను క్షెప్పించబడ్డవాడు కూడా గొప్ప పట్టణం కట్టింది దానికి ఈయన ఒక పేరు పెట్టింది గొప్ప పట్టణం కలిస్తే నువ్వు ఆశ్రయించబడ్డవాడు గొప్ప పట్టణం కట్టగలి నువ్వు మల్టీ కాంప్లెక్స్ కట్టాలి చూడండి నీకుండ పెద్ద పెద్ద దంతస్తులు కట్టాలా భవనాలు కట్టాలా హైదరాబాద్ లో పెద్ద పెద్ద బిజినెస్ కట్టాలా అండ్ అంటే నీ పువ్వులు చెప్పలేదు కదా ఏంటది అంటే ఉపమాన రీతిలో చెప్తున్న ఉదాహరణ అనేది బిల్డింగ్లు కడతావా లేక బిజినెస్లు కడతావా లేక ఇంకేమైనా కడతావా అది నీ ఇష్టం కానీ ఇక్కడ ఏం చెప్తుంది అంటే వాక్యం నీ సొంత సారాన్ని జరుపుకునే ఎందుకు మీ చేతులతో తను చేయటం ఆశ కలిగి ఉండవాలని ఏ పని చేసినా కానీ ఆశాతో పని చేయాలా నేనైతే అదే చేస్తాను ఎటువంటి రకరకాల పనులు చేస్తున్నది కొత్తగా ఆఫీస్లో ఎక్కడ దీనికి పోయి లెక్చర్స్ చేస్తాను ఎక్కడ దీని అక్కడ పోయి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాను ఎక్కడ దిశ పోయి డిస్కర్షన్స్ చేస్తాను వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తా ఉంటాను పుస్తకాలు రాస్తాను ఆర్టికల్స్ పేపర్స్ రాస్తా ఉంటాను ఎక్కడ వర్త రాస్తూ ఉంటాను ఎక్కడంటే ఒక పిచ్చి ఉండగానే పనిచేస్తూ ఉంటాయి చాలా మంది అంటారు కూడా ఎందుకు సార్ ఇక్కడ పని చేస్తారు మీరు నెక్స్ట్ తీసుకొచ్చు కదా మంచి నిద్రపోతుంటే లైఫ్ ఒకటే ఆపర్చునిటీ ఎంతకాలం మీ లోకంలో ఉంటామో తెలియదు అన్ని ట్రై చేయాలి మనం అన్ని పనులు చేయాలి ఒకటే ఉద్యోగం మీద ఆధారపడితే ఒకటే ఇంకా ఇన్కమ్ లేదు నువ్వు రకరకాల పనులు చేస్తే రకరకాల ఇన్కమ్లు వస్తాయి మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే బట్ నీ చేతులతో పని చేయకుండా ఎట్లా వస్తాయి అది ఆ డబ్బులు ఇస్తా మీ సొంత జరుపుకో జరుపుకోకుండా ఎవరే కార్యాలు చేస్తే మీరు ఎట్లా వస్తాయి జరుగుతుంది కుటుంబాన్ని పోషించుకోవాలి కదా మీ ఏం చెప్తే రెండు నాయన గొప్పోడని చెప్తారా కాబట్టి మన ఆవారలాగా విరిగింది డబ్బులు అన్ని వేస్ట్ చేసి అది ఏం సాక్ష్యం ఇచ్చే సాక్ష్యం వాళ్ళు వాడు మన మనకేం చెప్తారు అదే మీ పాత బేకారు కాదరా అని చెప్తారు అట్లా చెప్పుకుంటే సాక్ష్యం పోయినట్టు కదా తీసుకొని ఫ్యామిలీ లేదు మనం మీ వాక్యాన్ని ప్రాక్టీస్ చేయాలి అట్లా పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయాలి రకరకాల స్కిల్స్ నేర్చుకోండి మీరు కూడా రకరకాల స్కిల్స్ నేర్చుకోవాలి స్కిమ్ అంటే ఏమంటారో తెలియదు కానీ పనితనం రకరకాల పనితనాలల్ల మీరు అభివృద్ధి వరకు నేను మీకు ఎకరామిక విద్యార్థు తీసుకుపోతే అన్ని ఫ్రీగా ఇస్తాయి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అందే ఆగి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తారు ఫ్రీగా సర్టిఫికెట్ ఇస్తారు మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇంటి రిపేరింగ్ షాప్ పెట్టుకోవచ్చు నేను ఏ అంతా ఆ పనులు తీసుకుంటాం మీకు వచ్చిన పని రిపేరింగ్ షాప్ పెట్టుకోవచ్చు ఈ రిపేరింగ్ షాప్ బంద్ అయితే చేస్తారు రిపేర్లు మళ్ళీ టీవీలు మొత్తం కేప్ రికడర్లు మ్యూజిక్ ప్లేయర్లు ఎంపీ సౌండ్ బాక్స్ జరిగిపోతాయి రిపేర్ ఎవరు ఎవరు చేస్తారు పెద్దకుండా ఒక నువ్వు రిపేరింగ్ షాప్ పెట్టేసి గెస్ట్ డైలలో రిపేర్ చేసినావు అనుకో వాడు జస్ట్ డైలో నీకు చెప్తాడు ఫలాని వ్యక్తికి జరిగిపోయింది అంటే నువ్వు ఫోన్ చేసి వాళ్ళకి చెప్తావు నేను రిపేర్ చేస్తా పంపించాను వాళ్ళ ఇంటికి పంపిస్తాను నువ్వు రిపేర్ చేస్తా అంటే రోజు రోజుకి నువ్వు అట్లీస్ట్ ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా పంపించుకున్నావు మీకు మూడు వేల ఇరవై వేలు ఇది అనేది ఏంటంటే ఈ డిజైన్ అవసరం కాలంలో చేతి పనులతో చేతి పని చేతులతో పని చేయటంలో ఆశ కలిగి ఉండాలా అని మిమ్మల్ని హెచ్చరించుతున్నాను అంటే ఒకటి ఇంకా నేను ఇక్కడికి ఆపిస్తాను ఎందుకంటే పదకొండవ వర్షం నుంచి ఒక మరణానికి సంబంధించిన విషయాలు చెప్పబడ్డానికి ఒక గొప్ప వ్యక్తి చనిపోయింది అక్కడ దయోజన గొప్ప దయోజన చనిపోవడం మనం చూస్తూ ఉంటాము అతనికి సంబంధించిన వాక్యం చెప్తారు అక్కడ ఇక్కడ చూపించాను మరొక సగత అవకాశం అంటే దీర్ఘంగా చూస్తాం ఒక విషయాన్ని మొత్తం మనం నేర్చుకోవాలి అంటే దేవుని సిద్ధం ఏంటి ఇప్పటికీ మనం నేర్చుకున్నది ఏంటంటే నువ్వు చేతి పనుల వల్ల నువ్వు ఆశ్రయించుకోవాలా నువ్వు చేయి ప్రతి పనిలో ఆసక్తి కలిగి ఉండాలి సొంత కార్యం పనులు జరిగిపోక అంటే టైం వేస్ట్ చేయక వేయ వాళ్ళతో నీ సొంత కార్యం నన్ను జరుపు కొడటం నీ చేతి పనులు రెండు నువ్వు ఆశ కలిగి ఉండాలా ఇప్పటికే మనం ఆశ కలిగి ఉంటాం నేను ఈరోజు స్టార్ట్ చేయబోతున్నా అది లేదా ఒక యాభై వేల స్టార్ట్ చేస్తా అయితే ఒక పెళ్లి సంబంధం కూడా ఇవ్వడానికి ఇవ్వాలండి ఈరోజు వీలైతే ఆ పెళ్లి సంబంధం రూట్ అనేవి ఉంటే కొంచెం దూరంలో ఈ లెటర్ అండ్ బ్రదర్ కామి కానీ ఎన్ని ఎన్ని జరుగుతాయో నాకు కూడా కానీ ఆశతో నాకుంది ఇవన్నీ చేసుకోవాలనేది లేదంటే కనీసం ఒకరోజు కాబట్టి ఇవన్నీ మనం చేసుకోవాలి ఇప్పుడు ఈరోజు సార్ ఇప్పుడు ఈ లాక్డౌన్ లో ఇన్కీ 50 కూడా ఇవ్వలేదు శాలరీస్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి శాలరీస్ ఎక్కడ ఇవ్వలేదు అనగానే దేవుడు పోషించండి బట్ నేను ఈ లాక్డౌన్ లో ఈ పనులు చూసినా అంటే రకరకాల ట్రైనింగ్ చేసిన ఒక్కొక్కరు పదిహేను వందలు మూడు వేలు ఒకటి నాలుగు ఒక ఐదు వేలు అక్కడ పంపిచ్చు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేది నేను ఆ పని చేసుకుంటే వచ్చాడు అప్పుడు కుటుంబాన్ని పోషించుకోవాలి మనము ధన వ్యామోహం కలిగిన వరం కాదు ధన వ్యామోహం లేని వెళ్ళి కాకొచ్చింది ఎందుకంటే ఇంగ్లీష్ లో ఏముందంటే ద లవ్ ఆఫ్ మనీ ద లవ్ ఆఫ్ మనీ ఈస్ ద రూట్ ఆఫ్ ఉంది అంటే మనీ ధన వ్యామోహం వ్యామోహము ఇష్టం కానీ మనీ ఈస్ నాట్ ద ద లవ్ ఆఫ్ మనీ ఇది ఈవిల్ కాబట్టి మనము ధన వ్యామోహం కలిగిన వరం కాదు అనేక పండ్ల అవసరం ఎందుకంటే బిగానిగా తయారైంది ఈ లోకం కొత్త మంది పోషించాలన్నా ధనం అవసరం పిల్లల్ని స్కూల్లో కాలేజీలు గడపాలన్న ఇల్లు గడపాలంటే ధనం అవసరం పిల్లలకు ఒక మంచి ఇల్లు మోటార్ సైకిల్ ఎక్కడ ధనం అవసరం ప్రతిలాంటి ధనం అవసరం సొంత కాలంలో ఆశ వెళ్ళి మీ చేతులతో తను చేయడం ఈ వాక్యానికి తగినటువంటి ధనం వస్తుంది మై స్కిల్స్ అవసరం నేను చెప్తాను అందరికి నేనే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా ఒకటే పనులు అదే చేస్తా అంటే నువ్వు గుడివాడు కాబట్టి రకరకాల అవన్నీ దేవుడి బమ కొడుతు ఆ రూపకం ఉంటేనే కాదు పురుగు దానికి అబ్రాలు ఆయన కంసలేదు బొమ్మలు తీసుకునేట్టు వేడి చేసి మెటల్ అంట ఆ బుధ్రలో వేసి దొబ్బంటేసి అమ్ముకున్నట్టు బిజినెస్ కంసేవన్నీ వచ్చి యుద్ధం చేసినా ఆరు మంది రాజులతో అంటే కట్టి పెట్టడం నేర్చుకుంటే అన్న గురల మేకడం నేర్చుకుంటా లేదా దీన్ని వచ్చాడు నేర్చుకుంటా లేదా పక్క డబ్బారం వాక్యం ఏమవుతుంది ఇలా అన్నీ తీసింది కానీ ఇది వచ్చింది ఇది కాదు నాకు కావాల్సింది నాకు కావాల్సింది మనిషి ఆసాలతో కట్టబడే పట్టణాలుగా ఉన్నారు దేవుని ఆసాలతో కట్టబడిన మందురంలో నేను అడుగు పెట్టాలని అడుగు పెట్టారు అందుకొడికి ఇంత దూరం వచ్చిందంటే మెత్త పొట్టపెట్టి పాలిథిన్ ప్రవేశం చేశాను పుట్ట రాళ్ళు ఒకరిక నేను కాలదంటాడు మనం కూడా అంటే ఈ లోకంలో ఎందుకు పంపించింది దేవుడు ప్రతి విషయంలో అభివృద్ధి పొందాలా కానీ మన మునికి పట్టు పర్ లోకల్ టార్గెట్ దాన్ని రెచ్చిపెట్టద్దు దాంట్లో మనము ఆయన పరుగులో చేరాలా ఆ యొక్క మందిరాలు గారికి మన ప్రభుత్వం కట్టుకోవాలా సౌద్రయించుకోవాలి తండ్రిది అటువంటి జీవితం మన ప్రభుత్వం కలిసి ఆదేశం ఔషధ మీకు మనబం ఇది మేము మీరు మాత్రం మాట్లాడారు మీకు అవును ప్రభుత్వ మీ చిత్తాన్ని కట్టుబడి జీవించే బిడగే మాల్ని తయారు చేయండి అవును నేను పవిత్రమైన జీవితానికి వేళగా చేయండి ఏమైనా క్రియల నుంచి మీకు విగ్రహ అభిచారాల నుంచి బతుగా కనిపించండి ఆ కుటుంబాభు క్రియల నుంచి బతుగా కనిపించండి అవును పరిశుద్ధంగా ఉంటానికి మీ ఇంట్లో కదా మనం తీర్చుకున్నారు మీకు పరిశుభ్రంగా ద్వారా ఈ వాక్యం ప్రకారం వేరే మార్గం లేదు పక్షుల తీసుకుంది ప్రతిసారి మీ వాక్యం తీసినప్పుడు మమ్మల్ని అతిపక్ష పరిస్థితి మంచి సొంత కార్యాలలో ఆశ కలిగి మా చేతి పనులు ఆశ కలిగి మళ్ళీ కొనసాగించుకొని మీ అంత అభిప్రాయం మీ ప్రతి సాక్షిగా జీవించాలా అటువంటి భాగ్యాన్ని మాకు పరీక్ష రావాలన్నా ప్రార్థిస్తున్నా అంత్రి పర్సేవా పలుకమున్న తండ్రి ఏ సో మీకే వంద నాకు తీసుకోవాలన్నాయి అప్పుడే సార్ యాకుల గొప్ప దేవా మీకు వందనాలు తండ్రి కేవలం ఈ రోజు దేవాతండి చాలా గొప్ప మాటలు దేవాత అంటే ద్వారా మాట్లాడాలం థ్యాంక్ యూ సో మచ్ మై వా అనేకులు దేవా రక్షణకి రావాలి దేవతండ్రి మీరు పలికిన ప్రతి మాట దేవతండ్రి గృహం గుర్తు చేసుకున్నాం భద్రపరుచుకున్నాం నాయన తండ్రి నా యొక్క దేవతండ్రి లాస్ట్ చేసిన దేవతండ్రి మా పర్లో కం మీద వాటి కోసం దేవ మా ప్రయాసం దేవాతండి మూడు లవ్ల ముందుకు వెళ్ళి మాకు సహాయం సాయి చేసిన మీకు వందనండి వాటి కోసమే మా జీవితం మొత్తం దేవాత ఖర్చు పెట్టడం సహాయం దాయిచ్చేయండి అనేక రక్షణలోకి రావాల దేవుతండి ఎంతో మంది దేవాత ఏదో మత్తులో ఉన్న దేవతండి గురికలను కలిసి చేసిన ప్రతి ఒక్కరు గుడిని కండి ఆ మత్తు తొంగిపోదని సహాయం దాయిచ్చేయండి చిన్న ప్రతి ఒక్కరు వేడుగులోకి రావాలని ఈకల జీవితం సీనియంలో సత్యం బతకాలే ఒక జీవితం మొత్తం సత్యం బతకాలి విశ్వాసంగా నీటిగా ఆలోచించాలి దేవతకి సహాయం అదే కూడా మార్పులు దేవతడి కారణం నీర దేవత కారణాలకి పొందిలో అనేక లక్షలు కూర్చులావును సహాయం కదా మీకు వంద దేవత దేవాతండ్రి వాళ్ళ ఆలోచనలు దేవాతండ్రి వాళ్ళు డిస్టర్బెన్స్ చేయడం దేవాతండీ వాళ్ళు గుణం దేవతండి వాటికి నొంగిపోవడం దేవాతండ్రి ఏ బిడ్డ కుదేవాతండ్రి తొందకుదిలా ఉన్న దేవాతండి ధైర్యాన్ని శక్తింగా ఇచ్చే దేవుతండి బలంగా నిలబడే ఆ ధైర్యాన్ని ఇచ్చేయండి దేవత ఎవరో దేవాతండ్రి లేకపోదంటే లేదనైనా ప్రతి ఆత్మ రక్షింపబడాలి దేవుతండి ప్రతి ఒక్కరు సత్యం బోధ దేవ సమాధాన పరిచి ముందుకు నడిపించండి హాస్పిటల్స్ ప్రతి ఒక్క బిడ్డ ముఖాన్ని కాకని స్వర్థపరచండి కరోనా పేషెంట్ నిర్వాత స్వర్థపరిచి ఏ హో మీరే సవిస్తున్నాను కరోనా వ్యాక్సిన్ మీరు పెట్టడం ఎవరు రిలీజ్ చేయాలి సహాయం దాచి నడిపించండి ఆకలి ప్రతి ఒక్క బిడ్డకు దేవా ఆహార నిమిషాలు సహాయం దాయించండి రోడ్డు పట్ల ప్రతి ఒక్క బిడ్డకు దేవాత రక్షించండి కాకి కాపాడంటుంది ఆహార నిమిషాలు సహాయం బాయిచ్చి రక్షణలకి రావాల దేవ వాళ్ళు అనేకులకు దేవత రక్షణలకు నడిపించాలి ఆ దేశంలో అనేక దేవ ప్రపంచంలో అనేక దేవ రక్షణలకు రావాలి దగ్గర సమాధాన పరచండి ఆయన ఈ శ్వాదంలో బలపరచండి దేవత ప్రతి సమాధానం నీ నుంచి కలగాలని ఆయన ప్రతి తలంలోకి దేవత చేసి నీ తలములకు చోడించలేము మాకు సహాయం బాయిచ్చావాత మేము మా సమయం దేవ నీకు సహాయం బాయిచ్చేయండి దేవత ప్రతి సమస్యండి గ్రహ్ మాకు దయచేస్తాడు నేను మీరు ఆధారపడదు అండి ఏ ఇంత కొద్ది సమస్య దేవాతండి మా దృష్టిలో దేవాత అండి చిన్నది దేవుతండి దాన్ని మీరు చేయించేసి చెప్పింది మాకు దయచేస్తారు లేదండి మీరు ఆధారపడి దేవా మిమ్మల్ని చూస్తున్నాం దేవుతండి ఏ సమస్య దేవాత అండి మీకు తీసుకుంటే మీ మీద ఆధారపడి బిజెలుగా తయారు మీకు వందన్నది అలా ఆత్మ ఫలాలు ఫలిత చేసినట్టు మీకు వందన లేకంటే దేవ ఆయన భయభక్తులు కలి కది కదే వరకు ఆయన నుంచి బిడ్డ లేని మీకు వందలాంటి అంటే ఆ ప్రతి శత్రువుల నుంచి లేవా ప్రతి ప్రమాదం నుంచి వెళ్ళి అనుకోని శక్తులు మా కుటుంబ సభ్యులను అనేక బిడ్డను రక్షించి కాచి కాపాడుతున్నది సో బలపరచండి ఆయన చేసే భాగ్యం మంత్ర ఇచ్చేయండి మీ రాజ్యసత ప్రకటించాలి దేవ అనేక రక్షణ మార్గములకు నడిపించాలి దేవ అనేక ఆత్మలు మేము దేవ రక్షించాలి దేవత ఒక సమాధాన పరచండి దేవత దేవ మీ ఆత్మీయ ప్రతి మాట మేము వింటున్నాం దేవత దేవత అందుకే నీ నుంచి వచ్చింది నాయన ఇంకేమో చాలి దయాకరణ క్షణించు దేవతండీ నాకు దేవునైనా నీ నుంచి వచ్చేయో మీ నుంచి మేము నేర్చుకుని నేర్చుకుందాం తండ్రి పరిశుద్ధత దేవతండి మీరు పరిశుద్ధులు ఉన్నాయి నేను పరిశుద్ధి ఉండాలి ఏవో నీ సహాయం ఎంజాయ్ చేయండి ఆయన మీ తరపున దేవాతండి నేను నిలబడాలి దేవుతండి కల నిలబెడతానండి దేవతండి నీకు ఆశ కలిగి ఉందం అది ఆశ కలిగి ఉందండి నిలబెట్టం నిలబెట్టాం లేదండి ఈ మాట నిలబెట్టాము దేవతండి ఈ ప్రతి వాక్యం మేము నిలబెట్టాం లేదండి ఈ ప్రతి వాక్యం నిలబెట్టాలి ఆయన తీర్మానం చేసుకుంటాం నుంచి ఒక ఆయన దయచేయండి ఆయన విశ్వాసం బలపక్షణ పడిపోతున్నాం దేవతండీ మమ్మల్ని నిలబెట్టండి సమాధాన పక్షం నడిపిస్తుంది రాక సిద్ధ పరిశుభ్రమేసుక్రీస్తు సిద్ధ నామం కనిపించి వేడుకున్నాము తండ్రి పరిశుధ్ర గొప్పదేవా సర్వశక్తి సంపూర్ణండి పరిశుభ్రైనా గొప్పదేవా ఈ గడిచిన కాలంలో మమ్మల్ని కాచి కాపాడైనా కృప్రచుకున్న మమ్మల్ని మమ్మల్ని సర్జీనట్లు నిలుసుకున్నారనైనా యువరాత్రులు మమ్మల్ని కాచి కాపాడైన మీ కృపలోనైనా మీకు పిలుపుల్లో మీకు రక్షణ ప్రణాళికలో మమ్మల్ని నిలబెట్టుకుని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందల ప్రభావానికి మహా తేజస్సు మహాశ్వర్యం మీకే కలుగు రాయ నా ప్రభా దేవానికి స్తోత్రమైన యుద్ధ ప్రభావ నూతన కృత ధర్మ నడిపించమైన మీరే సహాయకులు నా ప్రభా వార్ మాత్రం మాట్లాడిన ప్రభావం వందానే సుప్రభ ఆయన ప్రతి దశలో ప్రభావం మీరు సంతోషపెట్టే ఉండాలి ఇష్టప్రవ నేను చేసి ప్రతి పని వాటర్ ప్రభావం శ్రద్ధ కలిగి ఆశ కలిగి ఉండాలి ఆయన ప్రతి పనిలో మమ్మీ పట్టాలి మీకు వన్నాను కదా మీ వాక్యంలో కానీ ప్రభావాలో కాని ప్రభావా ఆత్మీయ జీవితంలో ఫిజికల్ కూడా అభివృద్ధి పొందాలని మాట మాట్లాడారు అభివృద్ధి పొందాలా ఆయన ఇష్టప్రభ నా పనులు వండాలి అభివృద్ధి పరమైన జీతం నడిపించాడు ప్రభావ ఇంతకాలం ప్రభావం ఆయన ఇసు ప్రభావే దాని మీద పెట్టి నడిపి నడుస్తున్నాం ప్రభావ ఏం కాదు ఉండడానికి ఆయన విషయంలో ఉన్నాం ప్రభావ కానీ ప్రతి విషయంలో మీరు అభివృద్ధి పొందుతా దేవుని చిత్తమైన వాక్యం విచరిస్తుంది ప్రభా ఆయన ప్రతి దశలో నేను భయం పట్టాలా ఆయన ఈ లోకంలో మమ్మల్ని ఈ లోకంలో మమ్మల్ని తీసుకొచ్చిన పని నిమిత్తమై ఆ పని నిమిత్తమై తర్వా ఎన్నో విషయాలు తర్వాత చేయాలనే విషయాలు ఇతరులకు ఇతర భాగోలు కూడా మేము చూడాలా అన్ని విషయాలు మేము అన్నింటిలో భయం పట్టాలా గానీ ఎన్నో విషయాల ప్రభావం వాసులందరూ మాట్లాడడానికి అన్నాను తర్వా మేము మా సహోదరు ప్రేమించాలా తర్వాత సహోదర ప్రేమ కలిగే ఉండాల ప్రభావీ ప్రేమ ఆ కలు చెప్పిన ప్రేమను కలిగి ఉండాలా చివరి పడుతున్నాయి స్తోత్రమైన కల్లికి తట్టుకొట్టమే సమాధానం కడిగి మేము జీవించాలా ఆయన మాకు సహోదరు మోసం చేయదు ప్రభావ ఆయన ఇసుకోవాలంటే గుణగాలను చూపించి ఇప్పుడు కల్పించిన ఆయన ఆయన ఇష్ట ప్రభావం కనికరం పొందుకుని ప్రభావం ముందుకోవాలని సహాయపడండి ప్రతి దశలో ప్రభావం సహోదర ప్రేమ కలిగి ఉండాలా యథార్థతో పరిశుభ్రతో ప్రభావించిన పిల్లల ఉండాలా ప్రభావ మా ప్రవర్తన ఎంతటేంది ప్రభావీ అధికారంలో లోబడినైనా మీ చిత్తానుసారంగా నడిపించాలి ప్రభావ అసవిత్రున్నా జాగ్రత్తలు పడకుండా విగ్రహాలు పడుకున్న ప్రభావంటి ప్రేమించదు ప్రభావం ఇప్పుడే మాకు మన దూరంలో రాశాడు ప్రభావం నిన్ను ప్రేమించాలి ప్రభావంగా జీవించాలంటే అక్రమద్దు ప్రభావం కామకరికలు ఉండదు ఇష్ట ప్రభావ గుణగాలు మనుషులు చివరి కాలంలో బాహాటంగా ఉంటాయని ప్రభావించాను ఆయన అంత భయంకరంగా ప్రభావ మనుషులు నా పీడిస్తున్నాయి ఉద్యోగ వాటి నుంచి మేము పాడిపోవాలి వాటి నుంచి మేము తప్పించుకొని ముందుకోవాలి సహాయపడాలి ఏ ప్రభావ ప్రతి క్షణం మీ కొడుకు జీవించారు చేయండి ఓ ప్రభావం ప్రతి క్షణం ప్రభావం చిత్రం ప్రభావం మా జీవితంలో నెరవేరాల ప్రభావం మీ చిత్రాన్ని సారంగా సంకల్పం ప్రకారం మేము జీవించాల గొప్ప దైవానికి స్తోత్రమైన పరిస్థితులకు తండ్రి మీరు అక్కడ సన్నిహితం ఉంది ప్రభావాలు మేము ఏ రీతిలో చూపించాలి మీరు మాతో మాట్లాడుతున్నారు ఆ రీతి ఉంటేనే ప్రభావం అభివృద్ధి పొందగల మేము ఉన్నత స్థితిలో ప్రభావ ఆత్మీయత ఎదగలం ప్రభావా ఆత్మీయత ఎదగాల అనుసరించిన మేము ఎదగాల ప్రభావ ప్రతి దాంట్లో మేము అభివృద్ధి పొందాల ప్రభావా మైమపరచాల ప్రభావ లోపల మాకు అవన్నీ అవసరం కాబట్టి ప్రభావం వాటిని వాటి మీరు పొందుకోవాల ప్రభావాటిని మేము పొందుకునే ప్రభావా ఇతరులకు ప్రభావం ఆస్వాదించబడిన వారిని మీ నామనికి మహమ కలుగులాగినప్పుడు మేము జీవించాలి ఆ రీతిగా ప్రభావ ఇండి దేవుని బిడలు ఇేవుని నిద్ర పరిచయం దేవునికి దేవులు అని ప్రభావం కాక్ష్యం పొందాల ప్రభావ మీరు మహిమ రావాలి సహాయా ఆ రీతిగా మేము అభివృద్ధి పొంది ప్రభావ అనే కుల ప్రభావం చేతులను నడిపించాలా ప్రభావ ఆయన గొప్పదేవం మీరే సాయకు నడిపించడానికి సాధిష్టం కానీ మీకు ప్రత్యక్షమే ఆశ జీవించాలా రకరకాలి నేర్చుకోవాలి ప్రభావ మీరు మహిమార్దమే ప్రభావ ఆయన మీరే వాటిని నేర్చుకోవాలని మాకు సహాయపడండి నేను నడిపించిన సాధిస్తాను నిర్లక్ష్యం చేసిన ప్రభావ మనం క్షమించండి కనికరించిన ప్రభావ ప్రభావి అన్ని పనులు ఇచ్చే అన్ని దాంట్లో ప్రభావం సాగి ఒక వైరస్ ప్రాజెక్టు ప్రతి బిడ్డ స్వస్థపరిచినంత ఆధిత్యమైన వైరస్ తగ్గించినంత ఆదిత్యమైన ఇంకా వర్షాల వాళ్ళ ప్రభావం ఇళ్ళలోకి నీళ్ళు నీళ్ళు ప్రభావం భయంకర ప్రభావం కాపాడని ప్రభావం అనుకుంటుంది మీరు స్వస్థపర్చి నడిపించండి ఆధితమైన ఒకటి ఏమైనా ప్రొవైడర్ స్వచ్ఛపట్టి ఒక రోగాల నుంచి కాకుండా ప్రభుత్వం స్వచ్ఛపత్రాలేదో వాళ్ళ కుటుంబాలి ఆశ్రదించి మీ ఆధారీ స్వచ్ఛపక్షన్ని వాళ్ళ కుటుంబాల పిల్లలు జీవించి ఆశ్రయించి వాళ్ళ పది బట్ల చదువులు చదివే ధన విజయాల గురించి గొప్ప చదువులు లేవనెప్పి మీ నామం తీసుకోని సాధిస్తున్నాయి కుటుంబాలు జాత్యం చేసుకుంటారావా కుటుంబలుంటుంది మీ ఆదరణ కుటుంబం సమాధానం ఇచ్చేయండి ఓ ప్రబాత కుటుంబాన్ని నడిపించబలత జీవించబలతను అనుగ్రహించే మార్గం నడిపించి ప్రతి స్థలమంతా అత్యధిక జీవించాలి ప్రభావా జీవితంలో నడిపించి మీరు రాకపోతే అందరూ సిక్కు పచ్చుకోవాలి పరిశుద్ధగా చెప్పారు విజయవాడ ఉన్నారా నేను పరిశుద్ధుగా మహోన్నత సర్వోన్నత సర్వాధికారి సర్వకృపాని యాగదేవా విషయం మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం జీవన తండ్రి ప్రభా ఇటీ సమయం ఇచ్చినందుకు మీకు వందనాలు కలిప్రభా మా జీవితం వెలుగులోకి నడిపించినందుకు మీకు కృతజ్ఞత కలిపి ప్రభా మీ చిత్తం అంత మిమ్మల్ని సంతోషపరిచి మిమ్మల్ని మహిమపరిచే విధంగా మా జీవితం ముందుటప్పుడు ఇంకా బలం ఉన్న శక్తిని అనుగ్రహించమని వేడుకొనిస్తున్నాం తండ్రి ఈ లోకంలో ఉన్నారంత శరీరాశాన్ని ఇతర జీవము ఐక్య విచారము పాపము దురాశలు కలిపి వీటిని విసర్జించి తండ్రి ప్రభా మీ నిత్యమైన వెలుగులో సర్వసత్యములకి మేము నడుచుకున్నట్లు ఇంకా నువ్వు ముందుకు నాయన ధైర్యము కలిగి తండ్రి ప్రభా ఉన్న అల్పకాలము తండ్రి ధనమోహము లేకుండా తండ్రి ప్రభా దురాశలు లేకుండా ఆయన వాక్యానుసారమైన జీవితం జీవించు ఆయన కోరికలను త్యాగించు తండ్రి ప్రభాయన మీ నిమిత్తమై ప్రయాస పదే బిడ్డలంగా మేముటప్పుడు మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా భయంకరమైన చీకటిలో ఉండిన వారంత్రి ఆయన దానిలో నుంచి నాయన మీ కృప ద్వారా ప్రేమ ద్వారా నాయన పేరు పిలిచి మరి తండ్రి స్వచ్ఛమైన వెలుగులో మిమ్మల్ని నడిపించున్నారు ప్రభా వీటి రక్షణను మేము చేసుకునే వారంగా కాక తండ్రి ప్రభా భయభక్తులు కలిగి తండ్రి కొనసాగించే వారంగా మేము సాయం తరగ ముఖ్యంగా తండ్రి నాయన ఎఫ్ గారు వాళ్ళ మదర్ నాయన మీ దగ్గరికి వచ్చి ఉన్నారు ప్రభాయన ఇక్కడ భౌతికంగా నిద్రించున్నారే తప్ప ఆమె జీవించే ఉందని మేము చూస్తున్నాం తండ్రి కుటుంబానికి ధైర్యము దయచేయండి ఆమె తండ్రి నేర్పించిన సంఘటనలను నెమరు వేసుకుంటూ తండ్రి వాటిని పాటించి తండ్రి ప్రభు ఆ విధంగా నడుచుకునే విధంగా జీవించలాగా మా కుటుంబానికి నాయన తరతరాలకు ఆమెను జ్ఞాపకం చేసుకునే విధంగా సహాయం చేయమని వేడుకొని అదే విధంగా తండ్రి ప్రభా జరగంటి కార్యక్రమం అంతటిందో తండ్రి నాయన సమాధానం దయచేయండి ప్రభావి ఆయన ఈసారి తండ్రి అక్కడ ఏ ఇబ్బందులు కాకుండా తండ్రి సహాయం చేయండి తోడుగా నిడగండి బలపరచండి ప్రభా అదే మరిగా ఎమ్మెల్యే ఆటిని శామన్నగారు వాళ్ళ గారిని జ్ఞాపకం తీసుకోండి ప్రభావ సహాయం చేయండి బలపరచండి మంచి ఆరోగ్యము దయచేయండి తండ్రి ఈ సంపూర్ణ స్వస్థత దయచేయండి అభిరామ్ బ్రదర్ ని కృష్ణ బ్రదర్ ని విక్రమ్ బ్రదర్ ని చేతులు తప్ప చెప్పుకుంటున్నాం సంపూర్ణ ఆరోగ్యమును స్వస్థతను అనుగ్రహించండి అదే మరిగా దాశవాన్ని బట్టి వందనాలు ప్రభా తల నుండి వరకు ముట్టండి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయండి ప్రభా ఆయన మీరు మాట తెలివిస్తే చాలా సంపూర్ణమైన స్వస్థత కలుగుతుంది ఆ కుటుంబానికి ధైర్యం ను దయచేయండి ప్రభా ఆయన గొప్ప కార్యాలను చేయండి ప్రభా ఆయన ఈ ప్రతికాల్ని ప్రజల్ని జ్ఞాపకం చేసుకుంటే వారిలో ఉన్నటువంటి ఆ పాపం పాపరహితమైన జీవి జీవితం వారికి అనుగ్రహించండి వైభక్తులు కలిగి జీవించట ఆయన చేయండి తండ్రి ఈ ప్రభావ ఉండండి వారిని స్వస్థపరచండి బలపరచండి దీవించండి ఆశీర్వదించండి అదే మరిగా నాయనందులు కాలనే వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ప్రభాయ వారిని సంపూర్ణ స్వస్థ దయచేయండి వారికి కావలసిన ఆరోగ్యము దయచేయండి బలపరచండి నాయన రక్షణలకి నడిపించండి కోవిడ్ బాధితుల్ని వలస కూలీ రైతులను చేసుకుంటున్నాం ప్రభా భారీ వర్షాల వలన తండ్రి రైతులు వలస కూలీలు అనేకులు నష్టపోయి ఉంటున్నారు ప్రభా అయినా వారికి రెండంతేయండి రక్షణ నడిపించండి కోవిడ్ బాధితులకు రక్షణ మార్గములను దయచేయండి ప్రభా గొప్ప కార్యములను చేయమని వేడుకొచ్చున్నారు ద్వారా ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్నటువంటి సువార్త కార్యక్రమాలను జ్ఞాపకం చేస్తుంది ప్రభా ఆయన మీరు మహిమ పొందండి అనేకుల్ని రక్షణలోకి నడిపించండి ప్రభావి ఆయన గొప్ప కార్యాలను చేయమని వేడుకుని చుంటున్నాం తండ్రి ఉన్న ప్రతి సభ్యుని మీ చేతులకు అప్పజెప్పు ఇంకా సంపూర్ణమైన స్థిరత్వము కలిగిన క్రీస్తులు స్థిరలుగా నిలబడుటకు మా అందరికీ శక్తిని సమాధానమును ధైర్యమును దయచేయమని వేడుకుని చుంటున్నాం ప్రయాన్ని సువార్తను ఆయన సర్వలోకానికి ప్రకటించాలని మీ యొక్క అభిలాస కోరికైనది ప్రభా దాన్ని మేము నెరవేర్చే గుంపులో మేము ఉండేటట్టు మమ్మల్ని మేము భద్రంగా కాపాడుకుని అనేకలకు స్వార్థ చేసే వారంలో థ్యాంక్స్ అండి ఈ అంతే దినాలు తండ్రి ప్రభావీ వెళ్ళిండగా రాబోయే శ్రమలు కష్టాలు నాయనా కన్నీళ్లు వీటన్నిటినీ కట్టుకోవడానికి శక్తిని అనుగ్రహించమని వేడుకొని తండ్రి నాయన చీకటి అంధకార దురాత్మ శక్తులు చేస్తున్నామాయమైపోను గాక తండ్రి సంపూర్ణ మీ చిన్న జరిగించదు గాక తండ్రి తోడుగా నీడగా ఉండి బలపరచడం యకుల్ని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని మమ్మల్ని తగ్గించుకుంటూ మిమ్మల్ని నేర్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రికుమారుడు అయినటువంటి ఏ సరిస్థితున్నా మమ్మల్ని ప్రవధిస్తూ అడుగు వేడుకుంటున్నాను తల్సారి చెప్పవచ్చు మేడం ఆల్రెడీ ఉన్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు రిపోర్ట్ తీసుకొని సరే నేను చేస్తాను డాక్టర్ గారు మీకు పర్సతరీ స్వర్ణాలు ఉన్నత మహిమ స్వరూపి సమస్త మహిమ ప్రభావి కలుగుడగా హలయ ప్రభా ఇదే నెమ్మతన్ మియులు ఇబ్రాహిం బ్రదర్ గారి మదర్ మీ అందరు ఇచ్చినారు ప్రభా ఈసారి నేను సంపూర్ణంగా విశ్వను ఎందుకంటే తండ్రి తన జీవిత కాలం ప్రభుత్వ విశ్వాసంలో తన శ్రమకుండా వెళ్ళింది ప్రభు తన విశ్వాసాన్ని కాపాడుకోండి పరుగులు ముద్ది ముగించుకోండి ప్రభు ఈ మీ సన్నిటికి చెరిషంగా మీ సన్నిధిలో ఉందని నేను విశ్వస్తాను నేను ఏం బ్రదర్కి తన కుటుంబ సహోదరులకు అందరికి సమాధానం తెచ్చండి కుటుంబంలో శాంతి సమాధానం తెచ్చండి సత్యాన్ని గ్రహించి దాని జీవించే బిడ్డలుగా తయారు చేయదు పరిస్థితి మరిక మీద వాడికి ఇంకొక పని అప్పగించమండి ఆ త్వరగా పని వాళ్ళు ముగించుకోవాలి లోకంలో మేమందరం ఆ పనులు ముగించుకోవాలి మీరే సహాయపడి నడిపించమని ప్రార్థిస్తాం వైరస్ బారణ పని వాళ్ళందరినీ ఆదరించండి స్వచ్ఛపరచండి అద్భుతాల కూర్చండి అవున ప్రెస్టరేషన్ దండి చర్చి సిస్టమ్ కి ప్రభావ ఉద్యోగాలు దాండి ప్రభావంగా ఉంది పరిస్థితుల ఆర్థిక స్థితి అయినా రెస్టారేషన్ దేమని జాబ్స్ అనుకరించండి శాలరీ కనుకరించండి ప్రవా బిజినెస్ ని సంపందించండి ప్రభావ లేకులు ప్రభావాలను మీరే ఆకర్షించుకోండి ప్రభావ విశేషంగా అందుకే జరగినటువంటి సేవ జీవితాలు మమ్మల్ని అందరినీ అడిపించండి ప్రభావం చక్రవర్తింగ్ గురించి ప్రార్థిస్తాము అక్కడ బాబు కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం గురించి ప్రార్థిస్తాము జాషుకో బాబు గురించి ప్రార్థిస్తాం చేకొచ్చి మీరు రెస్టారేషన్ దయచేసి అవును మీ అందరి సంపూర్ణమైన స్వచ్ఛత అద్భుతాలైన అవి చూడాల వాళ్ళ జీవితాలలో దానికి ఏ ఒక్క జరిగే చెడు నేను ప్రకటిస్తున్నాడు ఏ సేకరిస్తున్నామ స్వద్దత ఏ సేకరిస్తున్నాం విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి ముఖ్యంగా జాష్ రీక్రియేట్ చేయాలని తయారు చేస్తున్నాం నెఫ్రాన్స్ ఫంక్షన్ తిరిగి రెస్టారేషన్ అది మీరు చూడాలి అది దాక్ష్యం ఇవ్వాలని అయినా గొప్ప శాస్త్ర బిడల్ ఎవరైతే మీరే మళ్ళీ ఏసుక్రీస్తు పరిషత్ నామం ప్రారంభి మన ప్రభుత్వ గృహ సమాధానం నడిపి మనందరికి సదాకాలం తొడయండి అనుమేన్ అందరి ఫ్రైజుల అలా నేను పంపించేస్తాను పూర్తిగా రికార్డింగ్ అంతా అయింది రెండు బిట్లు వచ్చిందన్న రెండు బిక్లు నేను నేను కరీర్ తీసుకోలేదు సరే